సంకీర్తన మూడు వందల నలభై ఒకటి సతతమునేసిన నా బ్రహ్మత్యలు శిశుహత్యలు గోహత్యలు ఆ సలనెన్నో ఎన్నో ఆయా జాడలను ఈసున నేనిప్పుడు ఇరిగియురుగక చేసే దురితపు రాసులకును రాసులకుడి నా వాచవులకు నానా విధ భూ కమిలిగంధపు శాఖాదుల నరబుల సారెకు నన్నెటువలే శ్రీరమణుడా కాచే విటు రమారమారమా కపటపు నా ధనవాంచు కలకాలము పరకాంతల చపలపు తలపుల సేతల సఖ్యములరయగను ఎప్పుడును ఇటువలె నుండెడు హీనుని నన్నిటుగా చెదో రపమున శ్రీవెంకటగిరి రమ రమ రమా